శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ఓ సహనా సహనౌనూ సహ వీర్యంకరవహై తేజస్వినీతమస్ మావై ఓం శాంతి శాంతి శాంతి మైత్రేయీతిహోవాచవల్చ్య ్రహ్మవిదో విహితాన్ని కామ్యత్వశ్రవణాత్వాన్వై కామ ఇది బ్రహ్మవేత్తను ఉద్దేశించి అంటే ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న జ్ఞానిని ఉద్దేశించి కర్మలు ఏవీ విధింపబడుట లేదు ఎందుకంటే కర్మ వెనుక కర్మకి మూలంలో కామన ఉంటుంది కామ్యత్వశ్రవణ యతావాన్వై కామహ బ్రహ్మవేత్త విషయంలో కామన ఇంతవరకు మాత్రమే ఈ పైన బ్రహ్మవేత్త సందర్భంలో కామన కామనకు ప్రవేశము లేదు అని కామన కూడా యతావాన్వై కామహ మనుష్యలోక పితృలోక దేవలోక ఇంకా అంతకు మించి కామన వేరే ఏమీ లేదు కామనలన్నీ దీంట్లోనే అంతర్భాగంగా ఉంటాయి కాబట్టి మూడింటిని ఏ బ్రహ్మవేత్త అయితే తిరస్కరించినాడో అటువంటి బ్రహ్మవేత్తకు కర్మలు కర్తృత్వభోక్తృత్వపూర్వకమైన కర్మలు యొక్క ప్రసక్తియే లేదు అది టాపిక్ కాబట్టి వేదము కూడా కర్మను విధించదు వేదము కామన కర్మను విధిస్తుంది కామన లేనివానికి కర్మ విధించదు ఇప్పుడు పరమాదం ఇన్కమ్ ట్యాక్స్లా ఎవరికి అప్లై అవుతుంది ఇబ్బడి ముబ్బడిగా డబ్బు పోగేసిన వాడికి ఇన్కమ్ ట్యాక్స్లా అప్లై అవుతుంది సపోజ్ మీరు చిన్న మొత్తం పెట్టుకుని ఆ వచ్చిన మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి మీకు ఇన్కమ్ ట్యాక్స్లా అప్లై కాదు అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసం సూచనలు గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి ఒక పుస్తకం ఉందనుకోండి ఈ పుస్తకం ఎవడు కొనుక్కుంటాడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నవాడు కొనుక్కుంటాడు స్టాక్ మార్కెట్ మనకు అక్కర్లేదని దాన్ని నిరసించి వాడికి అది అవి అక్కర్లేదు ఈ రజల్ కేర్ అబౌద్దు కాబట్టి బ్రహ్మవేత్తకు ఇవి ఏమీ కూడా అన్వయించవు ఈ కామ్య కామనల మీద ఆధారపడిన శృతులేవి అదే విధివాక్యములేవి బ్రహ్మవేత్తకు అన్వయించవు మంచిది అంతవరకు చూసాం బ్రహ్మవిధ ఆప్తకామత్వాత్ ఆప్తకామస్య కామానుపత్తే బ్రహ్మవేత్త యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆప్తకామ అని అంటారు ఆయన పొందవలసిన కోరికలనన్నిటినీ పొందియే ఉన్నాడు ఇప్పుడు మీరు మీరు ఏం ఫలహారం చేస్తారండి అడిగితే నేను చేయాల్సిన ఫలహారం అంతా చేసేసినాను ఇంకిప్పుడు ఫలహారం ఏం చేస్తారు అలాగే బ్రహ్మవేత్త అటువంటి వాడు ఆప్తకామ ఏ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సకల కామనలు దాని ఎందు అంతర్గతమైపోతాయో అటువంటి బ్రహ్మవేత్తకి మళ్ళీ కామనల కోసం కర్మలు చేయుటం అనేది అది సంభవమే కాదు ఆప్తకామస్య కామానుపత్తే ఒరికల ఎవరికి ఉంటాయి ఎవడైతే తన పూర్ణత్వాన్ని ఎరుగడో ఎవరికి తన హృదయంలో ఒక వెలికి ఒక లోటు అనుభవానికి వస్తోందో వాడు మాత్రమే కామనలకు అర్హుడవుతాడు కామన అనేది మనిషికి తనలో తనకు తన పూర్ణత్వం అనుభవానికి రాేదు అని చెప్పడానికి చాలా బలమైన దర్శనం కామన ఉన్నట్లయితే వాడికి హృదయంలో పూర్ణత్వము లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి బయటికి వేషం బాగా గంభీరంగా వేసి జనులను జనుల ఎదుట ప్రదర్శించి జనులను తనకు అనుకూలంగా మలుచుకోవాలి లేకపోతే జనుల ప్రశంసను పొందాలి అని ఎవడు ప్రయత్నిస్తాడు అలాంటి ప్రయత్నం ఎవడు చేస్తే చాలామంది చేస్తూ ఉంటారు లోకంలో కానీ ఆ ప్రయత్నం చేస్తున్న వాడి యొక్క మనస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడన్నా మీరు ఆలోచించారా వాడి మనస్థితి ఎలా ఉంటుందంటే తన మీద తనకి విశ్వాసము లేదు సెల్ఫ్ ఇమేజ్ అంటే తన ఇమేజ్ తనకి మంచిగా లేదు అని స్పష్టమైపోతారు అలాగే నాకు ఇది కావాలి అది కావాలి అని వస్తువులను సంచయం ఉంటారు క్రోహం చేస్తూ ఉంటారు వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ మనస్సులో వాళ్ళకి ఎప్పుడూ ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ పూర్ణత్వం అనుభవానికి రాదు కాబట్టి ఈ పూర్ణత్వం కోసమని ఇది ఇది సంపాదించి పెట్టుకుంటే పూర్ణత్వం వస్తుందేమో అది సంపాదిస్తే పూర్ణత్వం వస్తుందేమో అని అలాగా బాహ్య వస్తువుల ఏదైనా పరుగులు తీస్తూ ఇప్పుడు ఒక ఆర్ట్ ఆర్ట్ ఉంది ఆర్ట్ మీద లవ్ ఆఫ్ ఆర్ట్ అంటారు అంటే ఆర్ట్ చిత్రకళ వాటి మీద ప్రేమ అని చిత్రకళ వాటి మీద ప్రేమ అనేది కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీరు పదివేల రూపాయలు పెట్టి ఒక చిత్రాన్ని కొనుక్కొచ్చి గోడ మీద పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు మీకేమనిపిస్తుంది అబ్బా నేను ఎంత కళా నాకు ఆ చిత్రము చిత్రకళ అంటే నాకు ఎంత ప్రీతి నేను చిత్రకళను అద్భుతంగా పోషిస్తున్నాను కదా అని అనుకుంటాను అది కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సంపాదించే ప్రయత్నం చేస్తారు తర్వాత అది చూసినప్పుడు అలా అబ్బా ఈ చిత్రం ఎంత బాగుంది అని దాన్ని చూసి సంతోషించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అలాగ ఏదో ఒక సెన్సేషన్ ఏదో ఒక ఐంద్రియకమైన ఒక ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు కలిగించుకోకపోతే మీకు ఆంతరమునందు ఆ పూర్ణత్వం అనుభవానికి రాదు ఆంతరంలో అంతా వెళితీయే అనుభవానికి వస్తూ కాబట్టి ఒక చిత్రాన్ని కొని అక్కడ కొని పెట్టేసి అబ్బా ఎంత బాగుంది ఈ చిత్రం లేవగానే చూసుకుంటే ఎంత బాగుందో అని అనిపిస్తుంది అనిపిస్తుంది అలా మూడు రోజులు అనిపిస్తుంది నాలుగో రోజు అయ్యేప్పటికీ వీటి మొనాటనస్ ఎగ్జిస్టెన్స్ ఒకటి ఉంటుంది అంటే అలా సంసారంలో ఒక పూర్ణత్వం లేకుండగా ఒక ఒక తృప్తి అనేది లేకుండా అలాగా ప్రవాహంలో బతికిస్తూ ఉంటాడు ఆ సంసార ప్రవాహంలోకి ఈ చిత్రం కూడా చేరిపోతుంది ఇంకా ఆ చిత్రాన్ని చూసిన తర్వాత ఇంకా మళ్ళీ నాలుగో రోజు వాడికి ఆ ఉత్సాహమేమీ కలగదు ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ మొనాటనస్ ఎగ్జిస్టెన్స్ అని కాబట్టి ఆ విధంగా బాహ్యములందు ఎంతసేపు వెదుకులాడుతో బాహ్యం నుంచి ఏదో పట్టుకొచ్చి పెట్టుకుంటే తన తన వద్ద పెట్టుకుంటే తనను తను ప్రోవ్ ఇది తనది అనుకుంటే తద్వారా నాకేదో ఒక తృప్తి కలుగుతుంది అని అనుకున్నవాడు వాడు ఆత్మతృప్తి అనేది ఎదుగుడు ఆత్మం ఏవచ సంతుష్ట అనే స్థితి వారు ఏడుగడు అంటే మీకు ప్రపంచమంతా మీకు దొరికినా కూడా ఎంతటి సంతోషం పొందడానికి అవకాశం ఉందో అంతకంటే అధికమైన సంతోషం ఆత్మస్వరూపంలోనే ఉంది అనే మాట ఎక్కడ బహుదూరంలో ఉన్నది ఇది నెగిటివ్ పాజిటివ్కి వచ్చినట్లయితే ఆత్మస్వరూపములందరి సంతోషాన్ని అన్వేషించి తెలుసుకున్నవాడికి ఇది అనంత ఆనంద సముద్రము ఆత్మ అంటే అనంతమైన ఆనందాంబుధి దాని ఎందు సంతోషము తప్ప ఇంక వేరే ఏది లేదు ఆ సత్యాన్ని ఆవిష్కరించుకున్న వాడికి బాహ్యములందరి వస్తువులను వ్యక్తులను ఘటనలను రోగు చేసుకుని సంతోషం కోసం వెదుకులాడవలసినటువంటి ఆవశ్యకత ఉండనే ఉండదు అటువంటి బ్రహ్మవేత్తకు ఆప్తకాముడు అని పేరు అటువంటి ఆప్తకాముణ్ణి ఉద్దేశించి ఏ శృతి కూడా కామన పరిపూర్తి కొరకు చేసే కర్మలను విధించే ప్రసక్తి లేదు కామ అనుపపతే కామన ఉంది అంటే వాడికి హృదయంలో వెలితి గలదు అని కామన ఉంది అంటే చాలు వాడికి హృదయంలో ఏదో ఒక వెలితుందన్నమాట ఆ పావర్తి ఆ హృదయంలో ఉండేటువంటి ఒక అనొక లోటునది తీర్చుకోవడం కోసం ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తాడు ఒకడు ధనం ద్వారా ఆ లోటుని పూర్చుకుందామని ప్రయత్నం చేస్తే ఇంకొకడు పేరు ప్రతిష్టల ద్వారా ఆ లోటు భర్తీ అవుతుందని ఇంకొకడు అనుకుంటాడు మరొకడు ఆర్ట్ సామాన్లన్నీ కొనిపెట్టుకుంటే ఆర్ట్ అంతా కూడా గోడలండా ఆ హృదయంలో వెళుతి పూర్తి అవుతుందనుకుంటాడు ఇంకొకడు అనుకుంటాడు పోస్ట్ స్టాంపులన్నీ మనం పోగేసి పెట్టుకుంటే హృదయంలో వెలిచి పూర్తి అవుతుందనుకుంటాడు సో మరొకడు అనుకుంటాడు నూతన వస్త్రములను చాలా ఎక్కువ సంఖ్యలో కొనిపెట్టుకుంటే ఈ లోటు పూర్తవుతుందని ఇంకొకటి అనుకుంటాడు ఈ లోకము చాలా చిత్ర విచిత్రమైన లోకం చేనుల యొక్క ఎలా ఉంటుందంటే యు నెవర్ నో మనిషి ఎలాంటి ఆలోచన అన్ని ఆలోచనల వెలుక ఒకే సత్యం గట్టిగా కనపడుతూ ఉంటుంది అదేమిటంటే వీటికి తన స్వరూపము తెలియలేదు అంతమటే తెలుస్తూ ఉంటుంది విద్యాధికుడు కావచ్చు విద్యా విహీనుడు కావచ్చు ధని కావచ్చు నిర్ధనుడు కావచ్చు ఒక అనామకుడు కావచ్చు లేక లోకంలో ప్రఖ్యాతి చెందినవాడు కావచ్చు అందరూ కూడా ఆత్మస్వరూపము తెలియక సంసారములందరి భోగముల ఎడల ఇతర విషయముల ఎడల కామనలను కలిగి ఉన్నవారై ఆ కామనలను తీర్చుకునే నిమిత్తంగా కర్మలను చేస్తూ ఉంటారు తప్ప బ్రహ్మవేత్తకు కర్మతో పని ఏషాన్నోయమాత్మాయం లోక ఇ శృతే సాధారణంగా లోకంలో సంతానము మోక్షము ఈ రెండింటికి కొంత సంబంధాన్ని కలిపి పెట్టుకుంటాడు మామూలుగా సంతానం పొందినట్లయితే సంతానం ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుంటానంటాడు అంటే నాయనా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో మంచిది గృహస్థాశ్రమం చాలా పవిత్రమైందయా చక్కగా అందమైన అమ్మాయిని ఒక ఆమెను చూసి ప్రేమగా పెళ్లి చేసుకొని సుఖంగా జీవించు అని చెప్తారు అంతేకాని పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుంటామని వాడు అనుకుంటూ ఉంటే వాడి దగ్గరికి వాడి దగ్గరికి వాడి దగ్గరికి పిలిచి నాయనా ఈ సంసారం బంధం రా చెప్తారా చెప్పరు అలా చెప్పరు అలాగే పెళ్ళి అయిన తర్వాత రే పెళ్ళి కదా సంతానాన్ని కని వంశాంకురాన్ని ఒకని కని ఆ వంశాన్ని నిలబెట్టమా అనే చెప్తారు శృతి కూడా అలాగే చెప్తారు ఇప్పుడు వాడు పెళ్లి చేసి కూర్చున్న తర్వాత ఈ సంతానం ఆత్మస్వరూపానికి సంతానంతో సంబంధం లేదని చెప్తారండి చెప్పరు నువ్వు సంతానాన్ని అదే మంచిది అని చెప్తారు కాబట్టి ఆ సందర్భాన్ని అలా చెప్పారే తప్ప ఇవన్నీ అనవసరం అండి ఆత్మస్వరూపము తెలియడానికి మోక్షానికి సంతానం అవసరమే కదా అది చెప్పండి మీరు అని మీరు గట్టిగా నిలదీసి అడిగితే అప్పుడు ఏమని చెప్తారంటే ఏషాన్మోయమాత్మాయం లోక అని చెప్తారు సంతానాన్ని కంటే ఏమవుతుందా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసినట్లయితే పితృలోకాన్ని మనం సెక్యూర్ చేసుకున్నాము ఉపాసనలు చేసినట్లయితే ఉపాసనలు అంటే రకరకాల ఉపాసనలు అనేక దేవత ఉపాసనలు ఉండి వైదికమైన ఉపాసనలు ఎన్నెన్నో ఉన్నాయి అవాటి స్థానంలో ఇప్పుడు స్మృతి విహితములైన ఉపాసనలు వచ్చాయి అవి పక్కకుపోయి వీళ్ళు కొత్త కొత్త ఉపాసనలు రోజుకో ఉపాసనల్ని కనిపెట్టిన సందర్భాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి మొత్తానికి ఏ రకంగానైనా ఏదో ఒక పేరుతో ఏదో ఒక మంత్రంతో ఒక దేవతని కనుక మీరు ఉపాసన చేసినట్లయితే ఆ ఉపాసన దానికి తోడుగా నిత్యకర్మని చేస్తూ ఉపాసన చేసినట్లయితే కర్మ జ్ఞా కర్మ ఉపాసన సముచ్చయం చేయాలి చేసినట్లయితే మీరు దేవలోకాలని సెక్యూర్ చేసినట్టు అవుతుంది కాబట్టి మూడు లోకాలని సెక్యూర్ చేయట్లే కాబట్టి నువ్వు పెళ్లి చేసుకునే సంతానాన్ని కానీ కర్మల్ని చెయ్యి అని అన్నారు ఒక అప్పుడు ఆ మహర్షి అంటున్నాడు యశాన్న అయం ఆత్మా అయం లోక చూడగా మేము ఎటువంటి వారం అంటే మా ఈ ఆత్మ ఏది కలదో ఈ ఆత్మయే మనుష్యలోకము ఈ ఆత్మయే దేవలోకము ఈ ఆత్మయే పితృలోకము అని అంటాడు అంటే అప్పుడు వాడికి శృతి నువ్వు పెళ్లి చేసుకోవని కానీ కర్మల్ని చేయమని కానీ సంతానాన్ని కనమని కానీ చెప్పదని చెప్పి యషాన్మోయం ఆత్మాయం లోక బ్రహ్మదేవుడికి ఇద్దరు కొడుకులు దక్షుడు నారదుడు దక్ష దక్షు ఇద్దరూ బ్రహ్మదేవుని కుమారులే దక్షుడు దక్షుడు ఆ పేరు ఎలా ఉందో చూడండి దక్షుడు అంటే కర్మ సమర్థుడు అని అర్థం కర్మ చేసేందుకు కావాల్సిన సామర్థ్యం గలవాడు కనుక మంచి అడ్మినిస్ట్రేటరు కాబట్టి అతనికి దక్షుడు అని పేరు చూడండి నన్ను ఎవరో సన్యాసం ఎందుకు తీసుకున్నావు దక్షుణ్ణి కాలేక ఆ దక్షత లేక నేను సన్యాసం తీసుకున్నాను దక్షత ఉండాలి అది లేక ఇంకా ఓపిక లేదు సన్యాసం పుచ్చేసుకుంటే ఇక దక్షత ఉన్నదా లేదా అని ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికి ఉండదు మనల్ని కూడా మనం నిందించుకోక్కర్లా మన దగ్గర దక్షత లేకపోయిందే అని నిందించుకోక్కర్లా అందుకోసం నేను సన్యాసం తీసుకున్నానని చెప్పాను సో దక్షుడు అతను సంతానాన్ని ఇరవై మంది అమ్మాయిల్ని కన్నాడు ఇరవై మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అమ్మాయిలు ఈ ఇరవై మంది అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేశాడు వాళ్ళలో ఒక అమ్మాయిని శివుడికిచ్చి పెళ్లి చేశాడు సో ఏమంటే ఇరవై ఏడు మంది అమ్మాయిలకి పెళ్లి వెళ్ళి చేసిన తండ్రి ఎవడైనా ప్రశాంతంగా బతకగలుగుతాడా ఏ అల్లుడితోటి రోషన్ లేపర్లుగా పతకగలుగుతాడా మీరు చెప్పండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇరవై మంది అదే అయింది దక్షుడి పరిస్థితి కూడా అదే అయింది నేను ఇంతమంది పెళ్లి చేశాననే ఒక గర్వం కూడా ఉండేది నేను ఇన్ని ఇజ్ఞయాగాదులు చేశాననే గర్వం ఉండేది అది దక్షుని యొక్క లెక్క అలా ఉంటుంది నారదుడు దక్షుడు ఒకసారి నారదు ఏ నారద పెళ్లి చేసుకో నువ్వు మేమందరం పెళ్లి చేసుకునే సంతానం కంటుంటే నువ్వేవిటి లాగా బ్రహ్మచారి లాగా వేణు ఒకటి పట్టుకు ఇటు నారాయణ నారాయణ అంటూ తిరగడం అంటే అతనంతా కులాసాగా ఉండడం చూడలేక అంటే హృదయంలో ఒక అంటే వాళ్ళకి తెలియ అన్నో అన్కాన్షియస్గా ఒక వీడు కూడా మనం పడ్డ గోతుల వీడు పడకుండా బయట ఉండిపోయాడే అని వీడు అడుగుతాడు అడిగితే నారదు అంటాడు నేను నేను నా దాన్ని నేను ఉంటాను నువ్వు బాగా కర్మలోవి చేస్తూ ఉండు అని దక్షుడికి సంతానం కూడా కలిగింది మొగ సంతానం ఆడవాళ్లే కాకుండా మగపిల్లలు కలిగి కలిగితే ఈ మగపిల్లలు వీళ్ళందరూ నారద మహర్షి దగ్గరికి వచ్చి ఆయనతోటి చెలిమి చేసేవారు బాబయ్యే కదా బాబయ్యో పెద నాన్నగారు అని చెలిమి చేసేవారు కొద్ది రోజుల తర్వాత వాళ్ళందరూ సన్యాసం తీసుకున్నారు అప్పుడు దక్షుడు చెప్తాడు నారదుడికి నువ్వు ఒంటెత్తిపోకడనేవి నువ్వు ఇలాగ దేశాలన్నీ తిరుగుతూనే ఉండు తప్ప ఇంటి దరిదాపులకు వచ్చా ఉంటే కాళ్ళు దరకపోతా ఉన్నా మళ్ళీ కొత్తగా సంతానాన్ని కనుక్కుని మళ్ళీ ఎందుకంటే మీరు కర్మ సంతానం అంతా సన్యాసం చూసుకుని మళ్ళీ ఇంకో కొత్త సంతానాన్ని పొంది ఈ నారదుడు దరిదాపులకి రాకుండా జాగ్రత్త సో ఆ నారదుడికి మీరు కర్మలు ఏం బోధిస్తారు యశాన్మోయం ఆత్మాయం లోక ఇది శృతే బ్రహ్మవిదోపీషణా సంబంధం వర్ణయంతి కే అంటే సముచ్చయ పక్షవాదులు కొంతమంది ఉంటారు అంటే ఈ పక్షాలన్నీ మీరు విన్నారు వినే మీరు తెలుసుకున్న అయినా కూడా ఇంకోసారి గుర్తు చేయటం నా యొక్క స్వభావం మామూలుగా సముచ్చయవాదము అంటే ఆత్మజ్ఞానము ఒకవైపునే కర్మ ఇంకోవైపునే ఉంటే దీని దారి వేరు దాని దారి వేరాయా కర్మ ఆవశ్యకత ఉన్నవాడికి ఆత్మజ్ఞానం వేచి ఉండాలి ఆత్మజ్ఞానం వైపు పరుగులు తీసేవాడికి కర్మతో సంబంధం ఉండదు అని ఈ దారి వేరు ఆ దారి వేరు అని మనం చెప్తాం అయితే కొంతమంది ఎలా ఉంటారంటే సెన్థసిస్ వాదులు ఉంటారు సముచ్చయవాదులు మీరు సమాజంలో అంతటా కనపడతారు ఇప్పుడు రెండు కూడా కలిపి మనం పెట్టుకోవచ్చు కదా ఎందుకు విడదీసేయటం ఎందుకు రెండు కలిపి పెట్టుకోవచ్చు కదా అని సెంథసిస్ వాళ్ళు ఈ సెంథసిస్ అనేది కొంచెం సమాజంలో రెస్పెక్టబుల్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకండి సన్యాసం ఎందుకండి మీరు గృహస్థులుగా ఉంటూ ఉండొచ్చు గృహస్థులుగానే ఉండి చక్కగా భార్యాపిల్లలతో సుఖంగా జీవిస్తావు కర్మలు చేసుకుంటా కర్మకి కర్మకి కర్మ రోజంతా కర్మ చేస్తారా పొద్దున్న కర్మ చేస్తారో గంట రెండు గంటలో ఆ తర్వాత భోజనం చేసి కొంచెం విషయాన్ని తీసుకుని మళ్ళీ సాయంకాలం దాకా లేదు కర్మ సాయంకాలం మళ్ళీ సూర్యుడు అస్తమించాక కర్మ ప్రారంభమవుతుంది ఈ మధ్యకాలంలో వివేక చూడమని తర్వాత ఉపనిషత్తులు ఇవి చదువుకోవచ్చు వాటిల్లో ఉండేటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని కూడా తెలుసుకోవచ్చు తప్పే ఉంది ఇటు కర్మకి కర్మ ఉంటుంది అటు జ్ఞానానికి జ్ఞానం ఉంటుంది రెండు తలిపి పెట్టుకోవాలి ఈ జ్ఞానం పేరుతోటి కర్మలు విడిచిపెట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది కామనలు అట్టి పెట్టుకోవచ్చు కర్మ అంటే కామన్ ఉంటుంది కామన్లందే కర్మలాగా కామనులు అట్టి పెట్టుకోవచ్చు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు ఏం ఆత్మస్వరూపం తెలుసుకుంటే మాత్రం ఓ కామన్ ఉంటే తప్ప ఏం ఆత్మస్వరూపం తెలుసుకున్నాడు భోజనం చేస్తున్నాడా లేదా చేస్తున్నాడు కదా ఆ భోజనంలో కొంచెం లడ్డూలు ఇవే ఇవి పులిహారా ఉండాలని కోరిక అంత పెద్ద తప్పు ఉంది కాబట్టి ఇటు ఆత్మస్వజ్ఞానము అటు కర్మ మనం కలిపి వాటిని పెట్టుకోవచ్చు అని ఒక వాదము ఉన్నది ఈ వాదము ఇది శంకరుల పూర్వంలో ఒక ఆచార్యుడు ఉండేవారు ఆయన పేరు భర్తృప్రపంచ చిత్రమైన పేరు అలాంటి పేరు మీకు ఎక్కడా కనపడవు భర్తృ ప్రపంచ ఇవన్నీ వైదిక నామధేయాలు అలాగే ఉంటాయి ఆపస్తంభ ఎప్పుడైనా విన్నారా అలాంటి పేర్లు ఉంటాయి బోధాయన ఉంటాయి పేర్లు యాజ్ఞవల్క్య పదిసార్లు విన్నారు కాబట్టి కొంత ఫెమిలీగా కనపడుతోంది కానీ ఆ పేరు కూడా కొంచెం విడ్డూరమైన పేరే సో ఈ ఆ భర్తృ ప్రపంచాన్ని ఒక ఆచార్యుడు ఉండేవారు ఆయన ఏం చేశారంటే ఈ జ్ఞానానికి కర్మకి సముచ్చయాన్ని వర్ణించారు రెండు కలిపి పెట్టుకో మీకు ఆశ్చర్యం కలగచ్చు వాదాలు ఎంత ఇంపార్ట ఎంత లోతైన ఇంప్లికేషన్స్ ఉంటాయి వాదం ఉడికే కొనండి ఆయన రెండు కలిపెట్టుకోమన్నాడు దాంట్లో కొంత ఇబ్బంది ఏముందని మీరు అనుకోవచ్చు అంత సరళంగా ఉండదు అనేక ఇబ్బందులు ఉంటాయి దాంట్లో దియరిటికల్ ది డాక్టరనల్ పొజిషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది డాక్టరనల్ పొజిషన్కి మీకు డాక్టరనల్ పొజిషన్లో కనుక కొంచెం తేడా ఉన్నట్లయితే కంపాటిబిలిటీ ఉండదు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉంటా చూసారా రెండు సాఫ్ట్వేర్లు వాటికి కంపాటిబుల్ కాకపోవచ్చు అన్ని సాఫ్ట్వేర్లు అన్ని సాఫ్ట్వేర్లతో కలిసి పనిచేస్తాయని చెప్పడానికి మీరు లేదు కంపాటిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది అలాగే కొన్ని డాక్టరెన్స్కి కంపాటిబిలిటీ సమస్య వస్తుంది ఇప్పుడు నేను ఉన్నాననుకోండి జ్ఞానమే ప్రధానంగా పెట్టుకున్నాను అనుకోండి సపోజ్ ఇంకొక మహాత్మ నుండి ఆయన కర్మలు చేయించటం శ్రద్ధ కలిగి ఉన్నాడనుకోండి నేను ఆయన కలిసి పనిచేయటం కుదరదు ఎందుకంటే అడుగడుగున ఆయనేమో కర్మను పుష్టి చేస్తూ ఉంటాడు నేను జ్ఞానాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను కాన్ఫ్లిక్ట్ వస్తుంది కూడా రూపాయల దగ్గర కాన్ఫ్లిక్ట్ అయితే ఏదో సర్దుబాటు చేసుకోవచ్చు కొంత త్యాగభాగం ఉంటే పోయి పది రూపాయలు నాకైనా నీకైనా ఒకటే తీసుకోవాలి సర్దుబాటు చేసుకోవచ్చు భోగాల దగ్గర కాన్ఫ్లిక్ట్ అయితే కొంత త్యాగం ఉంటే సర్దుబాటు చేసుకోవచ్చు డాక్టర్ల దగ్గర కాన్ఫ్లిక్ట్ వస్తే సర్దుబాటు చేసుకుంటారు యూ కెనాట్ డూ దాట్ యు కనా నన్ను ఎవరోలో కర్మయోగం చెప్పమన్నారు ఒక చోట సత్సంగంలో నేను అన్నాను చూడండి సత్సంగానికి వస్తాను భిక్ష తీసి వెళ్తాను కర్మయోగం మాత్రం మీరు నన్ను చెప్పమనిద్దాం నాకు చెప్పాను ఇక్కడ పెన్సిల్ అంటే వాళ్ళు అన్నారు ఏమి కర్మయోగం చెప్పడానికి మీకు అభ్యంతరం ఏంటంటే చూడండి మీరు ఆల్రెడీ కర్మయోగం ఏదో కొంత సమాచారం సేకరించి పోపు సామానులు సేకరించినట్టుగా పెట్టుకున్నారు నేను కర్మయోగం చెప్పడం ప్రారంభిస్తే నేను చెప్పిన దానికి మీకు దచ్చి అనుకుంటున్న కర్మయోగానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి అదొద్దు భక్తి గురించి చెప్తా సమస్య ఉండదు అన్నేదైనా అంటే వాళ్ళన్నారు కర్మయోగమే కావాలి అంటే కర్మయోగమే కావాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ తర్వాత నేను కర్మయోగాన్ని హృదయపూర్వకంగా వర్ణిస్తే మీకు తెలుసున్న దాంతో దీనికి కాన్ఫ్లిక్ట్ వస్తే మీరు ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకునే స్థితిగతులు మీకున్నాయా మీరు ఆ యూ రెడీ టు రిఫైన్ అది యూ రెడీ ఫర్ ఆల్ దాట్ అంటే ఎస్ టు ఆర్ రెడీ అయితే సరే లేకపోతే అంత ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే డాక్టర్నల్ పొజిషన్ దగ్గరికి వచ్చేప్పటికీ కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భర్తృ ప్రపంచాచార్యుడు ఏమన్నాడంటే జ్ఞానము కర్మ కలిపి పెట్టుకోండి అది వినడానికి చెప్పడానికి ఏదో రెస్పెక్టబుల్గా బాగుండే ఇది అంత సముదాయింపు ధోరణి ఉందే అన్నట్టుగా ఉంటుంది తప్ప కానీ ఇట్ ఇస్ ఈ వర్క్ లైక్ దాట్ దాని ఇంప్లికేషన్ ఏమిటో తెలుసునండి జ్ఞానము కర్మ కలిపి పెట్టుకుంటే సన్యాసం అనేది కుదరద ఇంకా సన్యాసం దేనికి అంచేతనే సన్యాసాశ్రమం అనేదాన్ని నిరసించారు ఈ జ్ఞానకర్మ సముచేయ అంటే అప్పుడు శంకరులు వచ్చి జ్ఞానానికి కర్మకి సముచ్చ కుదరదు అని రెండింటినీ విడదీసిన తరువాతనే సన్యాసము జ్ఞానప్రధానంగా మళ్ళీ సమాజంలో వచ్చింది ఆ తర్వాతి కాలంలో రామానుజాచార్యులు వచ్చి ఏం చేశారంటే సన్యాసాన్ని అట్టేబెట్టి జ్ఞానకర్మ సముచ్చయవాదాన్ని దాంట్లోకి ఇంపోర్ట్ చేశారు ఆయన భర్తృ ప్రపంచాచార్యులు చెప్పిన జ్ఞానకర్మ సముచ్చయ వాదాన్ని స్వీకరించి కేవల అద్వైతం అనే కాకుండా విశిష్టాద్వైతం అని పెట్టుకుని అద్వైతాన్ని వదిలిపెట్టినట్టు కాదు పూర్తిగా పట్టుకున్నట్టు కాదు ఓ కొంతసేపు అద్వైతం ఓ కొంతసేపు ద్వైతం అని ఈ విధంగా దానికి విశిష్టాద్వైతము అంటే క్వాలిఫైడ్ అద్వైతం క్వాలిఫైడ్ అంటే ఇంకా అద్వైతం ఏముందని మీరు అనొచ్చు ఆయన దాన్ని క్వాలిఫైడ్ అద్వైతం కింద పెట్టుకుని ఆయన ఏం చేశారంటే కొన్ని సన్యాసం వదిలిపెట్టేసి భర్తృప్రపంచ వలె కేవలం గృహస్థిగానే ఉండి కర్మే అలాగా కూడా కాదు సన్యాసం ఆల్రెడీ అప్పటికే శంకరాచార్యుల యొక్క సంప్రదాయంలో సన్యాసం బాగా దృఢపడి ఉన్న ఆ సన్యాసాన్ని అట్టి జ్ఞానకర్మ సముచ్చేయవాదాన్ని అట్టి పెట్టి ఆయన ఈ సన్యాసుల్ని ఉపాసక సన్యాసులుగా తీర్చిదిద్దినారు ఇంకేతన జ్ఞానకర్మ సముచ్చే సన్యాసులు ఉన్నారే వాళ్ళకి ఆత్మజ్ఞానంతో ఏమీ సంబంధం ఉంటుంది వాళ్ళు కేవలము ఉపాసన ప్రధానంగానే ఉంటారు అంచేతనే మీకు విశిష్టాద్వైత సంప్రదాయానికి చెందిన సన్యాసులు పిలక పెట్టుకుంటారు మెడలో ధన్యం వే ధంధ్యం వేసుకుంటారు యజ్ఞపేతం వేసుకుంటారు సకల కర్మలు చేస్తారు కర్మల్ని వేటిని వదిలిపెట్టం సకల కర్మలు చేస్తారు తర్వాత అప్పుడప్పుడు ఆత్మజ్ఞానం అంటారు ఆ ఆత్మజ్ఞానం మనం అనుకునే ఆత్మజ్ఞానం కాదు ఆత్మేమో జీవాత్మ సపరేటు అలా ఉంటుంది కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయవాదం అనేది స్వీకార్యం కాదు శుద్ధమైన అద్వైతాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ జ్ఞానకర్మ సముచ్చయవాదం స్వీకార్యం కాదు కర్మ వేరు జ్ఞానం వేరు కర్మలో కామ్యకర్మలకి ఇటు ఆత్మజ్ఞానానికి పొంతన లేదు దే ఆర్ ఇన్కంపాటిబుల్ ఇకపోతే కామ్యకర్మలన్నింటినీ త్యాగం చేసి కర్మయోగ తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని కేవలం నిత్యకర్మానుష్ఠానం చేస్తూ అంతఃకరం శుద్ధిని పొంది తద్వారా తాను కర్తనాన్ని సాక్షాత్కరించుకుని ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉండుట ఆ విధంగా కర్మకి అడాప్టేషన్ ఉంటుంది నిత్యకర్మ ఈజ్ ఇంటెగ్రేటెడ్ ఇంట్లో కర్మయోగ అది వైదిక సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం ఆ ఉంటుంది కాబట్టి ఈ డాక్టరల్ పొజిషన్లని క్లియర్ చేయటం కోసం శంకరులు పూనుకుంటున్నారు అందుకోసం ఆయన ఏమంటున్నారంటే ఒక పూర్వపక్షాన్ని ఎత్తుకుంటున్నారు కే చిత్తు కొందరు కొందరు ఈ కొందరు అంటే భక్తులు ప్రపంచాచార్య ఇచ్చారు పేరు చెప్పరు ఎందుకంటే వారు చెప్పిన దాన్ని అంగీకరించరు ఆచార్యులు పెద్దవారు ఏదో చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ల దగ్గరికి వచ్చేవాడికి కొంత తేడా ఉన్నమాట వాస్తవం కాబట్టి కొందరు కే చిత్ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ దీనికి భిన్నంగా కొందరు ఏమంటున్నారంటే బ్రహ్మవేత్తలకి కూడా కర్మలు ఉంటాయండి దేనికయా కర్మ అంటే మనుష్యలోకం అక్కర్లేదు కదా బ్రహ్మవేత్తకి కుడా బ్రహ్మవేత్త కూడా అవసరమే మనుష్యలోకం పితృలోకం అది అవసరమే మరి దేవలోకం అది కావాలి బ్రహ్మవేత్తకి బ్రహ్మవేత్త కూడా దేవలోకానికి వెళ్ళచ్చు కాబట్టి బ్రహ్మవేత్తకి ఇవన్నీ ఉంటే నష్టమే వచ్చింది అవి అవి ఉండదగ్గవే అని ఏషణ ఏషణ అంటే కామన పితృలోకము మనుష్యలోకము పితృలోకము దేవలోకము వీటిని కోరుట కామనలను కలిగి అనేది బ్రహ్మవేత్తలకు కూడా ఉంటుంది బ్రహ్మవిడోకి ఏషణా సంబంధం వర్ణయంతి పై బృహదారణ్యకం నశ్వతం వారిష్టం వారు బ్రహ్మవేత్త కూడా యేషణా సంబంధాన్ని చెప్తున్నారు వారు చెప్పవచ్చు కానీ వారు బృహదారణ్యకాన్ని విన్నవారు కాదు బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క తత్వం తెలుసున్నవారు కాదు అసలు వాళ్ళు ఎప్పుడూ గృహదారం వినలేదు ఎందుకంటే ఆత్మస్వరూప జ్ఞానము ఆత్మస్వరూపమును తెలుసుకుంటారు దానివలననే మోక్షము ఎప్పుడైతే స్వరూప సాక్షాత్కారము మోక్ష సాధనము ఉన్నారో అప్పుడు తెలుసుకొనుటలో కర్మకు స్థానం ఉండదు కర్మకు ప్రమేయం ఉండదు కర్మని తిరస్కరిస్తున్నామని మీరు అనుకోద్దు కర్మ యొక్క ఆవశ్యకత ఉండదు తెలుసుకోవడం దగ్గరికి వచ్చేప్పటికీ కర్మ ఉండదు అక్కడ కర్మ అంటే కర్మేంద్రియముల యొక్క వ్యాపారమునకు కర్మ అని పేరు తెలుసుకునుట అంటే జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి వీటన్నిటికీ మూలంలో ఉండేటువంటి ఆ చైతన్యము ఆ దాని దారి వేరు ఆ రూట్ వేరు ఆ రూట్లో కర్మకు ప్రవేశం ఉండదు కాబట్టి కర్మ ఇన్సిడెంటల్ అంటే ఏమిటి ఏమంటే మనస్సు కలుషితంగా ఉన్నట్లయితే ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ఆటంకం అవుతుంది ఓకే మనస్సు యొక్క కాలుష్యాన్ని ఎలాగ నివారణ చేయడము అంటే కాలుష్య నివారణ జ్ఞానం వల్ల అవ్వదు కర్మ వల్లనే కాలుష్య నివారణ అవుతుంది ఇంకో మహాత్ముల దృష్టాంతం చెప్పేవారు పాత్ర చెంబు మకిలిగా ఉంటే జ్ఞానం వల్ల మకిలిపోతుందా పోదు ఈ కొబ్బరి పీచు చింతపండు ఇసక ఈ మూడింటినీ సమ్మేళనం చేసి ఆ చెంబు మీద కొద్దిగా నీళ్లు చల్లి దాన్ని బాగా రాపాడించి ఆ తర్వాత శుభ్రంగా కడిగేస్తే చెంబు శుద్ధి తప్ప జ్ఞానం ఏం చేస్తుంది జ్ఞానం ఎందుకు పనికిరాంది అకించిత్కరము జ్ఞానం వల్ల ఏం ఉపయోగం ఉండదు శుద్ధి చేయాలన్నప్పుడు కర్మే కాబట్టి అంతఃకరణ శుద్ధి అని ఎప్పుడైతే అన్నారో జ్ఞానం వల్ల ఏం ఉపకారం లేదు అంతఃకరణ శుద్ధి అంటే మీరు కర్మనే అనుష్ఠించాలి ఏ కర్మను కూడా కామనతోటి అనుష్ఠిస్తే మళ్ళీ అంతఃకరణలో కాలుష్యం పెరిగిందే కానీ తగ్గింది లేదు నిష్కామంగా అనుష్ఠించాలి దాని కర్మయోగం కాబట్టి ఆ అంతఃకరణ శుద్ధి కోసం మీరు కర్మని పెట్టుకోండి అది మంచిది అది లేదా నిత్య జీవితం అనేది ఒకటి ఉంటుంది దేహయాత్ర అనేది దానికి కూడా ఏదో కర్మ ఉంటుంది కాబట్టి ఆ కర్మ ఉండి స్థానంలో అది కానీ స్వరూప సాక్షాత్కారానికి కర్మతో సంబంధము లేదు కర్మ యొక్క ప్రమేయము లేదు ఆ విషయాన్ని తెలుసుకోవాలి కర్మ అంటే ఏమిటండి అసలు కర్మ అంటే ఏమిటి అంటే మనిషిలో కొంత శక్తి ప్రోగుపడి ఉంటుంది నిద్రపోయినప్పుడు కర్మేంద్రియాలకి మనస్సుకి దేహానికి కొంత శక్తి వీడికి జమ అవుతుంది ఆ నిద్రావస్థలో శక్తి లభిస్తుంది మీకు శక్తి లభిస్తుందో తెలుసిన నిద్రపోయినప్పుడు శక్తి కలుగు శక్తి నిర్మాణం అవుతుంది తర్వాత ప్రాణవాయువుని పీల్చడం వల్ల వాయువు నుంచి శక్తి వస్తుంది ఆహారం నుండి శక్తి వస్తుంది మూడు విధాలుగా మీకు శక్తి వస్తుంది కాబట్టి ప్రాణవాయువు నుండి వచ్చే శక్తి అధ్యతనే ప్రాణాయామాదుల ద్వారా శక్తి నిర్మాణం అవుతుంది ఆహారం నుంచి వస్తుంది నిద్రల నుండి మీకు శక్తి వస్తుంది కాబట్టి ఎప్పుడైతే నిద్రపోయారో హాయిగా మంచి దేహంలో శక్తి నిర్మాణం అవుతుంది ఈ శక్తి ఎప్పుడూ ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు ఇప్పుడు పైన వాటర్ నింపై పెట్టారనుకోండి ఒక ట్యాంకర్లో ఒక కంటైనర్లో వాటర్ పెట్టారనుకోండి ఎత్తు మీద ఆ వాటర్ ఎప్పుడు కూడా కిందకి వచ్చేసే ప్రయత్నం చేస్తుంది కారణం ఏమిటంటే అది హై ఎనర్జీలో ఉంటుంది హై ఇది ఒక లా ఫిజిక్స్ లా హై ఎనర్జీలో ఉన్న సిస్టము లో ఎనర్జీకి వచ్చేందుకే ప్రయత్నం చేస్తుంది అంతేతన మీరు ఆ వాటర్ని బాబులుగా చిల్లులు అవి ఉంటే దా జాగ్రత్తగా మూసేసి అది లీక్ అవ్వకుండా మీరు అన్ని ప్రయత్నాలు చేసినా కూడా లీక్ అవుతూనే ఉంటుంది ఇంకా ఎందుకంటే హై ఎనర్జీ స్టేట్ నుంచి కిందకు వచ్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థము వీడు అంతే వీడు ఎప్పుడైతే శక్తి నిర్మాణమైనదో ఆ శక్తిని వినియోగం చేసేటువంటి ప్రయత్నంలో వీడు ఉంటాడు ఆ శక్తిని ఎలా వినియోగం చేస్తాడంటే కొత్త కొత్త కామనలను ప్రకటించి మనస్సులో ఉండే వాసనకి అనుకూలంగా కొత్త కొత్త కామనలను కల్పించుకుని ఆ కామనలను తీర్చుకునేందుకు కర్మలను కల్పించుకుని ఆ కర్మలను చేస్తూ వీడి శక్తిని ఖర్చు పెడతాడు అంతటితో తాగలేదు కొత్త కొత్త భయాలని సృష్టించుకుని వీడికి ఎవడో చెప్పి పెడతాడు వీడు కావాలి వీడి చే వీడి చేత కర్మ చేయించి వాడు ఒకడు ఉంటాడు వాడికి వీడు కావాలి క్యాండిడేట్ కావాలి క్లయింట్ వీడు వీడికి ఒక భయం పెడతాడు ఏమని భయం పెడతాడు నీలో సర్పదోషం ఉన్నది ఏమని భయం పెడతాడు సర్పదోషం అంటే రెండు సర్పాలు ఎక్కడ లేవు అన్ని పావు ఇంకా సర్పాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడైనా అసలు నీకు ఓపెన్ మైదానమే లేకుంటే సర్పాలు ఎక్కడి నుంచి వస్తాయి దోమలు తప్ప సర్పాలు ఎక్కడి నుంచి వస్తాయి సర్పాలన్నీ కూడా కథమైపోయాయి ఇంకా సర్పదోషమే ఉంది ఇంకా అంటే కాల సర్పదోషం అని ఒకటి కాలమే సర్పమై కాటు వేస్తే వీడు మరణిస్తాడు కాలసర్పదోషం అందరికీ సమానమే ఆ కాలసర్పదోషం నీకు పోయేందుకు నీ చేత కర్మ చేయిస్తానన్నట్టు చూశాడా వాడికి ఉంది ముందు అసలు కాలసర్పదోషం కాలసర్పదోషం లేనివడవుడు లేనే లేడు సృష్టిలో ఇంద్రుడికి ఉంది కాలసర్పదోషం ప్రజాపతికి యుద్ధకాలకులు దక్ష ప్రజాపతికి ఉంది హిరణ్యగర్భుడికి కూడా కాలసర్పదోషం ఉంది కాలము చేత అందరూ కబళించి వేయబడతారు అక్కడ సర్పము మెటఫర్ అయితే అందరికీ ఉండదు వాస్తవంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆ దోషం లేనే లేదు కాబట్టి కాల సర్పము అనేప్పటికీ వీరికి భయం బయలుదేరుతుంది ఆ భయం పోగొట్టుకోవడం కోసం ఓ కర్మ చేస్తాడు చేసి ఆ విధంగా ఈ శక్తిని వీడు వినియోగానికి తీసుకొస్తాడు దట్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపిని మళ్ళీ నిద్రపోతాడు శక్తి నిర్మాణం అవుతుంది మళ్ళీ మొన్నటిపోతున్న కొన్ని కామనులు కొన్ని భయాలు పెట్టుకునే ఈ శక్తిని అంతని బయటకు వినియోగిస్తూ ఉంటాడు ఈ రకంగా ఒక జీవితకాలం జీవించేప్పటికీ వీటికి నెట్ గెయిన్స్ ఉన్నా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ శక్తి నిర్మాణం అవుతూ ఉంటుంది ఆ శక్తినేమో సాంసారిక విషయాలలో వృథా చేసేస్తూ ఉంటాడు నెట్ గెయిన్ ఇస్తున్నా కాబట్టి ఈ కామనలు భయములను వాటి ద్వారా వచ్చేటువంటి కర్మల ద్వారా ఈ శక్తిని దుర్వినియోగం చేసుకుంటూ మనిషి బతికిస్తూ ఉంటాడు దీని పేరే ఇదే సంసారం ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఈ విధంగా మీరు ఆ వినియో ఆ సంపాదించుకున్న శక్తిని మీరు దానికి సరైన దిశానిర్దేశం చేయగలిగినట్లయితే ఆ అదే శక్తి అంతకంటే వేరే శక్తి అక్కర్లేదు చాలామంది అంటారు మీరు కుండలిని నిద్రలేస్తే మీకు మోక్షం వస్తుందంటారు కుండలిని అంటే శక్తియే ఇదే శక్తి మీరు నిద్రపోయినప్పుడు మీకు ఏ శక్తి మీకు సమగూడు సమకూరుతోందో అదే కుండలిని శక్తి ఇంకా వేరే కుండలిని శక్తే ఉంటుంది మీరు నిద్ర లేచినప్పుడు తెలివి వచ్చింది కదా ఆ తెలివే కుండలిని ఆ తెలివి చాలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ ప్రొవైడెడ్ మీరు ఆ శక్తిని ఈ కామనలు భయముల ప్రవాహంలో మీరు వేస్ట్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది అదే శక్తి అంటే కానీ మానవ స్వభావం ఎలా ఉంటుందంటే సత్యాన్ని తెలుసుకుంటూ ఎవడు ప్రయత్నం చేయడం ఎవెవో ఏవేవో విశ్వాసాల వెంట పరుగులు తీస్తారు తప్ప నిలబడి విమర్శ చేసి సత్యాన్ని తెలుసుకుందామనే ప్రయత్నం చేసి వాడు చాలా అరుదుగా ఉంటాడు కాబట్టి మానవులు అలాగా ఏదో ప్రవాహంలో కామనల వెంట భయాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు కల్పితమైన భయాన్ని పోగొట్టుకుందుకు వీడు చేసేటువంటి కర్మకాండ అనంతంగా విస్తరించి ఉన్నది వీడి భయమంతా కూడా కల్పితము అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆ కర్మకాండంతా కూడా వీడి ఎడల దానికి ఏ రకమైన ప్రమేయం లేకుండా అయిపోతుంది ఇప్పుడు కామన ఎందుకు వచ్చింది వాస్తవంలో మనం చూడబోతున్నాము బయట ఉన్న వస్తువును వీడు కోరుతున్నాడు అని మీరు అనుకుంటారు వీడు కోరేది బయట ఉన్న వస్తువు కాదు వీడు కోరుకుంటున్నది తన స్వరూపాన్నే కానీ ఆ సంగతి తెలియకపోవడం చేత బయటన్న వస్తువుని కోరుతాడు వీడు తన స్వరూపము దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి బయటన్న వస్తువుని కోరుతాడు దీనికి నేను దృష్టాంతం చెప్పేవాడిని ఆ తర్వాత మళ్ళీ నాకే డౌట్ వచ్చి మొరటుగా ఉందేమో ఈ దృష్టాంతం చెప్పడం మానేశాను అయినా అదే చెప్తాడు చూడండి ఒకటి దేవుడి కోసం తపస్సు చేశాడు తపస్సు చేస్తే దేవుడు కనుక భక్తాన్ని కోరి దేవుడికి అడిగాడు అడిగితే వీడు చెప్పాడు మా మేనమావ చెవు మీద జుట్టు బాగా మొలచాలి అని కోరాడు అంటే ఎందుక మేనమా అదే దేవుణ్ణి కోరుకునే కోరికదా తపస్సు చేసి కోరి కోరికదా అంటే దేవుడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ కోరికరా ఎందుకుదా నువ్వు ఎందుకు కోరుతున్నావు నీ కోరిక తీర్చేస్తాను నాకేమో వింతరం లేదు అలా ఎందుకు కోరుతున్నావు అని అడిగితే మహాత్ముడు చెప్పాడు ఎవడి మేనమామ చెవి మీద జుట్టు బొద్దుగా ఉంటుందో వాడికి అదృష్టం కలిసి వస్తుందని నాకో మహాత్ముడు అందుకోసం వీటి దేవుణ్ణి తపస్సు చేసి అది కోరికపోతాడు ఆ దేవుణ్ణి డైరెక్ట్గా నాకు అదృష్టం కలిసి వచ్చి ఇట్లా చేయని అడగచ్చు కదా కానీ మరి అదే జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే తేడా అలాగే ఉంటుంది అదేవిధంగా ఆత్మస్వరూపము నాకు కావాలి అని వీడు కోరుకోవచ్చు కదా కోరుకోడు మెర్సీడియస్ బింజి కారు కావాలని కోరుకుంటాడు మెర్సీడియస్ బెంజ్ కారు నీకు లభిస్తే ఏమవుతుంది నాకు ఆనందం కలుగుతుంది ఓ హరి వేరే ఆనందం కోసం కోరేవా ఆనందము నీలోనే ఉన్నది ఆనందం కోసం మెర్సీడియస్ కారు కోనుకోవడం కోరడం అంత మూర్ఖత్వం అదే కానీ ఇంకొకటి లేదు లేదు తేలిగ్గా ప్రయాణం చేయడం కోసం కొంట కొన్నానంటే పర్వాలేదు కానీ ఆనందం కోసం సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ కోసం కారు కొనేటువంటి స్థితిలో ఉన్నాడంటే వాడు తన స్వరూపము ఎడల పెద్ద అపరాధం చేశాడు అని అర్థం కాబట్టి మనిషి ఈ విధంగా కామనని నిలబడి పరిశీలించి దానిలో ఉన్నటువంటి అయోగ్యతను గుర్తిస్తే శక్తి వృథ కాదు కామలను నిలబడి పరిశీలించే స్థితిలో వీడు ఉండడం తర్వాత భయము భయం ఎందుకు కలుగుతుంది భయం ఎందుకు వస్తుందో తెలుసునండి తన ఎడల తనకు సరైన అవగాహన లేకపోవడం చేతనే భయం ఇప్పుడు దేనికి భయం అంటే రేపు తెల్లవారితే నా బతుక ఎలా ఉంటుందో అని వీడు భయపడ్డాడు అనుకోండి ఏమో ఎవరు చెప్పగలడు రేపు తెల్లవారితే వీడి బ్రతుకేమిటి అసలు ఈ సృష్టిలో ఉన్న ఎవడి బ్రతుకు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేడు ఎందుకంటే ఏమో ఎలా ఉంటుందో సపోజ్ భూకంపం వచ్చిందనుకోండి చాలామంది పోతారు లేకపోతే మరో రకంగా పోతారు లేకపోతే కొంతమందికి సంపదలు వస్తాయి సామాన్య జనులకి ఇంచుమించుగా ఈవేళ ఎలా ఉందో రేపో అలాగే ఏడుస్తుంది పొద్దుకపోతే ఏడానికి ఏము ఇ ఇదే ఉంటుందండి ఈవేళ ఉన్న రోజుకి రేపు ఉన్న రోజుకి పెద్ద తేడా ఏముంటుంది అదే కంటిన్యూ అవుతుంది దీంట్లో రేపటి గురించి భయపడాల్సిందే ఉంది అని అంత మాత్రం వివేకం వీడు ఏ సర్పదోషం అని ఎవడో చెప్పాడు ఏమిటి అసలు సర్పదోషం అనగా అని అడగచ్చా వెళ్ళి ఏమంటే సర్పదోషం ఉన్నారో ఏమిటి అంటే పావులు వచ్చి కరుస్తాయి పాములు మా బస్తీలో పావులు ఎక్కడికి కరిచినట్టు మేము వినలేదే పల్లెటూళ్ళల్లో గ్రామాల్లో పావులు కరుస్తాయని విన్నాం కానీ ఫ్రీళ్ళు కలుస్తాయి పాములు కలుస్తాయని ఎక్కడైనా విన్నారండి మీరు ఎక్కడా కవలో కూడా వినలేదు పాము లేవు అసలు కాబట్టి ఏమిటంటే అలా చెప్తున్నారు మీరని అడగాలి అడిగితే ఆయన ఏమంటాడు ఆ పాము కాదు ఇంకో పాము ఒకటి దేవత పాము ఉన్నది కరుస్తుందని ఏదో చెప్ప అసలు ముందు వాడు కంగారు పడతాడు ఈ ప్రశ్న వేసే ప్రేవత పాము కరుస్తుందని ఏదో చెప్తాడు కలిస్తే మీరు నిలబడి అసలు దేవత పాము నన్నెందుకు కనవాలి ఆ దేవత ఎవరు నేనెవరు నాకు దేవతకి సంబంధం ఏమిటి అని వీడు కొంత విమర్శ ఎప్పుడైతే చేశాడో ఆ భయం తొలగిపోతుంది వీడు తన స్వరూపాన్ని తెలుసుకుందుకు వెక్కించిట్టు కూడా ప్రయత్నం చేయకపోవడం మూలంగా భయాలు నెలకొని ఆ భయ నివారణ కోసం వీడు కర్మల్ని చేయాల్సి వస్తాం ఎంటైర్లీ సూపర్ ఆల్ ది వే సూపర్ మళ్ళీ కొంచెం సూపర్ కాదు వీడి సూపర్ స్టేషన్కి సపోర్ట్ ఏమిటంటే మా నాన్న సూపర్ స్టిషస్ మా తాతూ అదే వీడి కొన్న సపోర్ట్ ఇంకా ఏ సపోర్టు వీడికి లేదు లేకపోతే ఓ మహాత్ముల్ని చూపించి ఆయన సూపర్ స్టిషస్ అని కూడా చూపించవచ్చుంది అంతేకాని భయం యొక్క స్వరూపమేమి భయాన్ని ఏమని వర్ణించారంటే ఆత్మస్వరూపానికి దూరమైపోవడమే భయము అని వర్ణించారు ఎందుకంటే ఆత్మస్వరూపము అభయము నయనం చెందంతి శస్త్రాన్ని నైనం దహతి నచేన న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత అేద్యోయ మదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ విన్నరాయి శ్లోకాలు ఇవన్నీ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పిన గీతలో చెప్పిన శ్లోకాలు ఈ సృష్టిలో వినాశము లేనిది దేనివలనైనాను భయపడవలసిన అవసరం లేనిది ఏదైనా ఒకటి ఉంటే అదియే ఆత్మస్వరూపం దానిని దాని నుంచి దూరమైపోయి దానికి తెలుసుకునేటువంటి అవకాశమేమీ లేకుండగా అనేకానేకములైన కల్పనలను మూఢ విశ్వాసాలని ప్రూవ్ చేసుకుని వీడు భయపడుతూ ఉంటాడు తప్ప ఆ భయాల నివారణ కోసం కర్మల్ని చేస్తానంటాడు తప్ప నిలబడి భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మానవుడు చేయడు సో ఈ విధంగా ఈ ఆత్మజ్ఞానానికి కామనలు భయములకు అసలు పొంతనలేదు ఆత్మజ్ఞానం ఉన్న చోట కామనలు భయాలు ఉండనే ఉండవు కాబట్టి మీరు జ్ఞాన ఆ కామనలకి భయాలకి కారణంగా చేసే కర్మతోటి మీరు ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా ముడిపెట్టగలరు కాదు మేము ముడిపెడతాము అంటే అలా ముడిపెట్టేవాళ్ళు బృహదారం యొక్క శృతిని విన్నవాళ్ళు కాదు పుత్రాధ్యషణానం అవిద్వద్షయత్వం కాబట్టి మీకు అజ్ఞాన్ని చూపించమంటారా నేను చూపిస్తాను మీరు పుత్రుడు నాకు కావాలి అని కోరుకునే వాడిని నాకు చూపించండి పుత్రాది ఏషణానాం అవిద్వద్ విషయత్వం ఇప్పుడు నాకు పుత్రుడు కావాలి ఏం చేస్తావు పుత్రుడు ఉంటే ఏం చేస్తావు పుత్రుడు ఉన్నట్లయితే ఇహలోకాన్ని నేను చక్కబెడతాను ఇహలోకంలో ఎవడు ఏమి చక్కబెట్టాడు రాముడు చక్కబెట్టాడా కృష్ణుడు చక్కబెట్టాడా ఎవడు చక్కబెట్టాడు ఇహలోకాన్ని చక్కబెట్టిన వాడిని ఒక్కరిని చెప్పండి మీరు కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి మొందరే వారు ఏరి సిరి మూటగట్టుకొని పొగందాలిరే ఇహలోకంలో ఏమిటి చక్కబెడతారండి మీరు ఏమి చక్కబెట్టేది లేదు ఏదోదింకా సప్న ఇది రెండు రోజుల స్వప్న వీటిలో మీరేమిటి చక్కబెట్టేది లేదండి పరలోకంలో వీటి తద్దినం పెడితే పరలోకంలో నాకు ఎదోవుతుంది ఓరి వెళ్ళి అది వాడి నిత్యకర్మను అనుష్ఠించి వాడి అంతఃకరమ శుద్ధి కోసం చెప్పిన మాట కానీ నీకేదో అక్కడ ఉపకారం జరుగుతుందని కాదు ఇప్పుడు వీడు పరలోకాన్ని పొందాలంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఎలా పొందుతాడు కర్మని బట్టి పొందుతాడు వీడు చేసుకున్న కర్మను బట్టి సుఖమైతే సుఖం దుఃఖమైతే దుఃఖం వస్తుంది కానీ వాడెవడో పెట్టేటువంటి శ్రాద్ధాన్ని బట్టి వీడికి సుఖం వస్తుంది దుఃఖం వస్తుందని ఎవరు చెప్పారండి మీకు చెప్పేవాళ్ళు ఉంటారు అలాగా అలా అయితే మరి ఇంకా కర్మ సిద్ధాంతం ఏమిటి కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి మంచి కర్మలు చేస్తే మంచి ఫలం చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలం సపోజ్ వీడు పరమ పాప కర్మలన్నీ చేసి చేసి చచ్చిపోయాడు అనుకోండి వాడి పిల్లలు బుద్ధిమంతులయ్యి వాడికి తద్దినాలు శ్రాద్ధాలు చక్కగా పెట్టారనుకోండి వాడు స్వర్గాన్ని గెలిపితాడా ఏమన్నా అర్థం ఉందో దానికి లేదు మహాపుణ్యాత్ముడండి మహాపుణ్యాత్ముడు వీళ్ళు కొడుకులు సద్దనం బెటరు వీళ్ళు అమెరికాలో కూర్చున్నారు వీళ్ళు తగ్దినం బెటరు ఏమండి ఇప్పుడు మరి వాడు స్వర్గానికి వెళ్ళడు ఏ పుణ్యాన్ని అనుభవించడం ఆ మధ్యలో శ్మశానం పిశాఖమై వెళ్ళాడుతూ ఉంటాడా మరి ఈ పుణ్యాలు చేయడం ఎందుకు ఈ పాపాలను మానేయడం ఎందుకు పుణ్యకర్మల్ని చేయడం ఎందుకు దాన ధర్మాలు చేయడం ఎందుకు వ్యర్థం కాదు కేవలం ఒక కొడుకును కనుక్కుని వాడికి తగ్గినం పెట్టడంలో మీరు ట్రైనింగ్ ఇచ్చేస్తే పనైపోయిందిగా కాబట్టి అవన్నీ కూడా ఇన్సిడెంటల్ అంటారు అవన్నీ కూడా ఏమో బాహ్య నిమిత్తాలు తప్ప మనిషి పొందేటువంటి సుఖ దుఃఖము లొక్క హేతువులు వాళ్ళు చేసుకున్న పుణ్యపాపములే కాబట్టి మీకు పరలోకంలో సుఖం కావాలంటే పుణ్యం చేసుకోవాలి పరలోకంలో దుఃఖం కావాలంటే పాపం చేస్తే దుఃఖం కాబట్టి పాపాన్ని పరిహరించాలి లేకపోతే ఈ పుణ్యపాపములు సుఖ దుఃఖములు ఇహలోక పరలోకములు ఒక అతీతమైనది ఉందా